తదుక్తం ఆచార్యై ఈ విషయాన్ని శ్రీ జగద్గురు శంకరాచార్యుల వారు కూడా ఆత్మబోధలో చెప్పారు మూడవ శ్లోకంలో అవిరోధితయా కర్మ నా విద్యా నివారయేత్ విద్యా విద్యా తేజస్థిమిర సంఘవత్ కర్మ మరియు అవిద్య ఈ రెండుకి విరోధం లేదు అవిరోధితయా కర్మ నా అవిద్యా వినివారయ్యేత్ అవిద్యకు కర్మకు విరోధం లేనందు కర్మ అవిద్యను నాశనం చేయజాలదు నాశనం చేయుతయ్యందు అది సమర్థము కాజాలదు ఏది కర్మ మరి అవిద్య దేని నష్టమవుతుంది విద్య విద్యా నిహంత్యేవా విద్య అంటే జ్ఞానం ఏదైతే ఉన్నదో అహం బ్రహ్మాస్మైనటువంటి జ్ఞానం ఆ విద్య అవిద్యను నాశనం చేస్తుంది ఏ విధంగా అంటే తేజస్తిమర సంఘవత్ ప్రకాశ అంధకారం యొక్క సంబంధం చేత అంధకారం ఏ విధంగా నష్టమైపోతుందో అట్లా జ్ఞానము అజ్ఞానాన్ని నాశనం చేసి మనకు మోక్షాన్ని కలిగింపజేస్తుంది తితశుద్ధ ఏ కర్మ నటు వస్తుపలభ్యతే వస్తు కోటి అని అంటూ కూడా తీవ చూడమని శ్రీ జగద్గురు శంకరాచార్యుల వారు చెప్తారు కర్మ కోటి కోటి కర్మల చేతనైనా కానీ వస్తుశుద్ధి అంటే మోక్షసిద్ధి బ్రహ్మప్రాప్తి కలిగినే కలగదు మరి ఎట్లా కలుగుతుందా అంటే వస్తు సిద్ధి విచారేణ వస్తు సిద్ధి ఎలా కలుగుతుంది అంటే విచారం చేత కలుగుతుంది అంటే విచార జనిత జ్ఞానం చేత మనకు మోక్షం కలుగుతుంది కానీ కర్మల చేత కాదు మరి కర్మల యొక్క ప్రయోజనం ఏమిటి స్వామీజీ అనంటే చిత్తస్య శుద్ధయే కర్మ చిత్తశుద్ధి కోసమే కర్మల యొక్క అపేక్ష ఉంది గాని మోక్షమును కలిగించటం యందు వాటి యొక్క అపేక్ష లేదు కేవలం జ్ఞానం యొక్క అపేక్ష ఉంది యజ్ఞాది శృతే అశ్వవత్ అని ఈ విధంగా బ్రహ్మ సూత్రంలో కూడా శ్రీ వ్యాస భగవానుడు చెప్పారు